దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను మరి దినమంతా ఆయన కాచి కాపాడి మన దేవుడు ఆయన కృపులో భద్రపరిచి మరి ఇక్కడ మన సమకూర్చిన విధానాన్ని బట్టి ఆయన నామానికే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి కోడి మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి పరిశుద్ధులకు తండ్రి కృపామైడ జీవం గల దేవ ఇసు నిన్నుకున్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధురైన దేవ నీకే సులి స్తోత్రమైనా నా దేవా నా ప్రభావ ఈ గడిచిన కాలవంతమైన సురక్షితంగా కాపాడినైనా మీ పురుపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ అందరినీ సజీవలకలు నిలుగుతున్నారు ప్రభా తీవరాత్రి మమ్మల్ని కాచి కాపాడనారనైనా ఇక నూతన దినారు మీకు తనిఖీలను బట్టి నీకు ఎంతో వంద ప్రభావ మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించిన గొప్ప దేవా మీకే స్థుతులు శ్రోతాలు అర్పించుకుంటున్నాం మరోసారి ప్రభావ మీ ఫాదర్స్ అందుకు మేము వచ్చిన మాట్లాడండి ప్రభావ మా హృదయాలు మా జీవితాలను సరిచేయండి మీ యొక్క పరిశుద్ధు నడిపించండి మా ఆత్మలను మా ప్రాణము మా శరీరం అయినా నిందారీగా పరిశుద్ధపరచండి మీకు నీకు పరిశుద్ధులని పాల్పొంది ప్రా మీ వల్ల మేము జీవించే బిడ్డలుగా మీకు తయారు చేయండి కలిగి మేము జీవించాలని సహాయపడండి గొప్ప దేవ నీకెంతో వర్ణాలేసయ్యా దినాల్లో మేము ఉంటుండేగా ప్రవ్వా ైనా మా పిలుపు మా ఏర్పాటు నిత్యం ఇష్ట జాగ్రత్త పడి జీవించాలా అయినా ప్రతి దశలో మీద భయం భక్తి కలిగిన కలిగి మేము జీవించాలా ప్రభావ మరి విశేషంగా మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా సహాయపడండి బహితమైన కాలంలో అయినా ఎప్పటి దిశ అలా నా తండ్రి ఎంత భయంకరమైన శక్తులైన ఉంటుండగా ప్రభావ ఓనైనా ప్రతి దశలోనైనా మీ పావు వివేకం కలిగి పావురు వాళ్ళ నిష్కలింపులుగా పరిశుద్ధి మీతో మరి అనేజ్ కులని ప్రభావ మీ చెంతుని నడిపించాలా అలాంటి కృపలు మమ్మల్ని అందరినీ నడిపించమని ఆదిస్తాం అయినా ఈ ఆరాధనంతట్లో మీరే ఆదిత్యపత్రి నడిపించండి మీకు పశురాత్మ నడిపించి కనిపించిన పశురాత్మ దేవ మమ్మలందరినీ బలపరిచినూతన అభిషేకించండి మీ వాకింగ్ కొరత మీ సన్నిధిలో ఉంటుంది మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి ఆ సిద్ధపరిచి కలిగి ప్రభావి నేను ఆరాధించి నేను స్పించాలని మీ స్వరమేని దాని ప్రకారమే జీవించాల మీ కృప మాకు అందరికీ కలిగించమని ప్రతి ఆటంకాలని కొట్టివే ప్రభావ మీకు ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం నా దేవానికి ఎంతో వర్ణాన్ని చెల్లిస్తున్నాం ఆయన గొప్ప దేవ నిన్న ప్రతి వార్తని మరో మేము బ్రతపరుచుకోవాలా మీ వార్తలు సంపూర్ణంగా మేము బాధపడాలా ప్రభు అయినా ప్రతి ఎదుర్కొని మేము ముందుకు పోలాగినా బలమైన విశ్వాసం కలిగి ఓ ప్రభా నిరీక్షణ కలిగి ప్రభు మేము ముందుకు సాగిపోలాగినా అలాంటి బలమైన అభిషేకం ఆత్మాభిషేకం ప్రతి బిడ పని గురించి ప్రతి చోట మీ పరిపంబలందరినీ సాక్షులుగా నిలబెట్టుకోండి మీ రాత వరకు అందరినీ అందరికి నా ప్రెజరాడ్ బిస్టర్స్ ప్రెజరాడు మన సంతానీ కోసమే నాయ మది నిండా నీ రూపమే నా యేసయది నిండా నీ రూపమే మంచు కన్న చెల్లనిది మల్లె కన్న తెల్లనిది మంచు కన్న చెల్లనిది మల్లె కన్న తెల్లనిది పాలకంటే శ్రేష్టమైనది నీ ప్రేమ పాలకంటి శ్రేష్టమైనది పాలకంటే శ్రేష్టమైనది నీ ప్రేమ పాలకంటే శ్రేష్టమైనది మన సంతాని కోసమే నా యేసయ్యాది నిండా నీ రూపమే నైసది నిండా నీ రూపమే కళలు మారిన కరిగిపోని నీ ప్రేమ కష్టాల పడలిలో ననికరించుని ప్రేమ కళలు మారిన కరిగిపోని నీ ప్రేమ నీకరించుని ప్రేమ కన్న తల్లి ప్రేమ కన్నా వినాయన ప్రేమాది కన్న తల్లి ప్రేమ కన్నా వినాయన ప్రేమాదయా ఓ మన సంతా నీ కోసమే నాయసయ్యది నిండ నీ రూపమే నాయసయ్య మదిన నీ రూపమే పరిమళ వెదజల్లి పారిజాత పుష్పమా కమ్మనైన భావముతో జాలువరిన కవితమా పరిమళ వెదజల్లి పారిజాత పుష్పమా కమ్మనైన భావముతో జాలువరిన కవితమా బ్రతుకంత పాడుకునే అమృత గీతమా బ్రతుకంత పాడుకునే అమృత గీతమా ఓ మన సంతా నీ కోసమే నాయసయ్యా మది నిండ్ నీ రూపమే నాయసయ్యా మది నిండ్ నీ రూపమే జుంటితేనే ధరల కన్నా మధురమైన నిేమా నా జీవితానికి ఆనంద గీతమా జుంటి తేని ధరల కన్నా మధురమైన ని ప్రేమ నా జీవితానికి ఆనంద గీతమా ప్రేమ కల్లా చాటనా కరుణామయూని ప్రేమ కళ్ళ కాలం చాటన హా ఓ మన సంతా కోసమే నాయస్యాదినిండ్ నీ రూపమే నాయసయ్యానిండ్ నీ రూపమే మంచు కన్న చల్లనిది మల్లె కన్న తెల్లనిది మంచు కన్న చల్లనిది మల్లె కన్న తెల్లనిది పాలకంటే శ్రేష్టమైనది నీ ప్రేమ పాలకంటే శ్రేష్టమైనది పాలకంటే శ్రేష్ఠమైనది నీ ప్రేమ పాలకంటే శ్రేష్టమైనది మన సంతా కోసమే నాయ సయా నీ రూపమే నా ఏ సయ్యాది నీ రూపమే థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ రాడ్ బ్రదర్ థ్యాంక్ యూ గ్లో బ్లెస్ యూ మాధురి సిస్టర్ ప్రైజురాగ్ ప్రైజ్ రాడ్ అమ్మా ప్రైజ్ రాజ్ సార్ మీరు వాక్యం షేర్ చేసుకోండి ప్రైజ్ రాడ్ అందరికి ప్రైజ్ దలాడ్ కూడా వచ్చిన మీ అందరికి నా శుభాగం తెలియజేస్తున్నాను వాక్యంగాకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుంటున్నాం పశుద్ర ప్రేమ కం జీవంగా దేవ జీవాత ఏసో ప్రభా ఇదిగోండి యోగ్యత మమ్మల్ని సజీవులు ఎక్కడ నుంచి అందుకని వెళ్ళాలి తెలుసు ప్రభా ఇదిగో తండీ నన్ను ఎంత మంది చూడలేకపోయిన వాళ్ళకంటే మేము గొప్పవారం కాదు ప్రభా ఇంకా నీ చిత్తం ఎందు నెరవేరాలి ప్రభా ఇదిగోతండి చిత్తాన్ని నెరవేర్చే బిడ్లో మేము ఉండాలి సోప్రభా యేసుప్రభ ఎక్కడిద్దరు ముగ్గురు ఆమర్కూలుంటే అక్కడ మీరు అన్నారు దేవ ఇగో తను మా మద్దలా సంచేస్తున్న దేవా నీకు వేలాది కోట్ల తెలుస్తావుతారా యేప్రభ ఇదిగో తండ్రి ఉదయం ఎన్నో పనులతో అలిసిపోయి ఉంటారు ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని రిస్టారేషన్ దాడి ప్రభావినుగులు హృదయం దీని ప్రభా ఇగో తండ్రి ఏసూ వచ్చిన మా అందరితో ప్రభా మీరు మాట్లాడిన ప్రభా ఇదిగో తండ్రి వేసే ప్రభా ఆత్మకార్యం ఇక్కడ జరిగించిన ప్రభా ఇదిగో తండ్రి ఆలయం బిడ్డల ప్రభావం నడిపించటంపరుస్తున్న ప్రతి ఒక్క సైతం దృష్టి అపవాద తాల తంతాన్ని శిక్కిస్తున్నాము లయపరుస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరు నడిపించండి ప్రతి ఏమని అందరికి ప్రజల ఈ రోజు మనం ధ్యానించుకున్న అంశం ఏంటంటే మనం ప్రార్థన చేస్తా ఉంటాం ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో దినాల నుండి ప్రార్థన చేస్తా ఉంటాం ప్రార్థన చేస్తా ఉంటే కొన్ని ప్రార్థనలకు మనకి ఇన్స్టెంట్ గా అంటే అప్పుడకప్పుడే మనకు సమాధానం కలిగింది ఆర్ డేస్ ఆర్ మంత్స్ లోపు ఆర్ ఇయర్స్ ఇయర్ లోపు కానీ కొన్ని ప్రార్థనలు ఏంటంటే దీర్ఘంగా మనం చేస్తానే ఉంటా కానీ సమాధానం రాకుండా ఉంటది ఏంది అని చెప్పి మనము దేవుడు నా ప్రార్థన వినట్లేదా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను కదా ఇన్ని సంవత్సరాల నుంచి నా ప్రార్థన దేవుడు వినట్లేదా నేను దేవుడికి అంగీకారంగా ప్రార్థన చేయట్లేదా ఒకవేళ దేవుడు మాట్లాడుతానే నేను వినలేకున్నా అని చెప్పి మనలో ఎన్నో క్వశ్చన్స్ తిరుగుతూ ప్రశ్నలు మనం ఏం చేస్తా ఉంటాయి ప్రశ్నిస్తా ప్రశ్నలే ప్రశ్నిస్తూ మనల్ని కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు ఆయన బిడ్డలతో ఎలా మాట్లాడతాడు ఎట్టా ఆదరిస్తాడు ఎట్టా గద్దిస్తాడు అనేది మనం ఈ రోజు చూసుకుందాము ఇంగ్లీష్ లో మనం చెప్పాలంటే తెలుగులో దేవుడు ఏం మాట్లాడుతుండో అర్థం చేసుకోవడం వేళ దేవుడు ఎలా మాట్లాడుతుండో ఏం మాట్లాడుతున్నా అర్థం చేసుకోవడం వేళ ఇంగ్లీష్ లో చూసినట్టు హౌ క్యాన్ అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు హౌస్ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా పలు విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు మన బైబుల్లో చూసినట్టు అయితే కాబట్టి ఏ విధంగా మనతోటి ఇప్పుడు ఇప్పుడు దాని మనతోటి ఎన్నో సార్లు మాట్లాడుతున్నాము ఒక్కొక్క ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరి ద్వారా మనతో మాట్లాడుతూ దేవుడే ముఖాముఖి మాట్లాడిన సందర్భంలో ఉన్నాయి అలాగే దేవుడు ఇతరుల ద్వారా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన సందర్భాలు ఇలా ఎన్నో సందర్భాలు ఉన్నాయి ఈ సందర్భాలు కూడా మనం వెళ్ళి ఉంటాం కాబట్టి దేవుడు మాట్లాడేవాడు దేవుడు మాట్లాడలేదు దేవుడు ఓర్క నా ప్రార్థన ఇంటుండలేదని చెప్పని మనం అనుకుంటాం కానీ మన ప్రార్థన ఖచ్చితంగా ఇంటుండని చెప్పని ప్రకటన గ్రంథంలో మనకు ఉంటది మన ప్రార్థన దూపం వల్ల అక్కడ పోతుంది దేవుడు వింటున్నాడు కదా వినలే ఇప్పుడు వినకపోతే అవి ఆయన ఆయన దగ్గర పోవు కదా ఆపేస్తాడు కదా మనం ఏమనుకుంటున్నాం మన ప్రార్థనలో జవాబు రాకపోతే దేవుడు అంగీకరించట్లేమో నా ప్రార్థన ఆయన దగ్గర పోవట్లేదేమో అనుకుంటాం కానీ ప్రకటన గ్రంథంలో ఉంటది దేవుడు మన ప్రార్థనలో వినేవాడుగా ఉన్నాడు మన ప్రార్థనలు ఆలకించేవాడిగా ఉన్నాడు కాబట్టి మన ప్రార్థనలు ఆయన వింటాడు ఆయన సైలెంట్ లిజ్నర్ కాదు దేవుడు సైలెంట్ లిజ్నర్ అన్నారు అంటే విని గమ్ముగుంటేమో అనుకుంటున్నాం కాని విని గమ్ముగుండే దేవుడు కాదు ఆయన జీవం దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయనలో జీవం ఉంది కాబట్టి ఆయన మాట్లాడతాడు అని మనకు ప్రకటన గ్రంథాలను చూస్తాం సరే మాట్లాడుతున్నాడు మనకు ఎందుకు రావట్లేదు సమాధానం అని చెప్పని ప్రశ్న దేవుడు అంగీకరిస్తున్నాడు అని చెప్పని వార్త ఉంది సరే నాకెందుకు సమాధానం రావట్లేదంటే అక్కడ మనం చూసినట్టయితే ఈ రోజు దేవుడికి నీకు ఉన్న సంబంధం ఎలా ఉంది దేవుడికి నీకు ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు ప్రార్థన అన్నాడు మనం చూసినట్టయితే దేవుడు స్వరం ఎలా ఉండిద్ది అంటే కొండకి ఏందన్న ఇస్రాయల్ ప్రజలకేమో అది ఒక ఉరుములాగా ఉంటది కొండ మీద ఉన్న మోసకెలా ఉంటది ఆయన స్వరం స్పష్టంగా పడుతుంది కాబట్టి నువ్వు ఈ రోజు దేవుడికి దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నావా దేవుడికి దగ్గరగా ఉంటే నీ వాయిస్ ఆయన వాయిస్ నువ్వు వినగలుగుతావు స్పష్టంగా వినపడుతుంది నీకు ఆయన దూరంగా ఉంటే ఎట్ట ఉంటది మాటలు విన్నా గానీ నీకు ఉంటది అంటే ఇప్పుడు వాళ్ళకి ఉరుములాగా ఎట్ట ఉందో అట్లాగే గడగడగడ అన్నట్టు అదొక సౌండ్ వస్తున్నట్టే ఉంటది అది ఒక వాయిస్ లాగా స్పష్టంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే కొన్నిసార్లు దేవుడు దగ్గర ఉన్నా గాని అండ్ గాని మనం వినలేకపోతున్నాం ఎందుకంటే మనం కొంత కొన్నిసార్లు కొన్ని సందర్భాలు ఎవరైనా ఎదురు వాళ్ళు ఏదైనా మనకి విన్న ఆసక్తి లేదనుకోండి ఏం చేస్తాం బాడీ ప్రెజెంట్ గా ఉంటుంది వింటున్నట్టు యాక్టింగ్ చేస్తాం కానీ ఏం చేస్తాం మైండ్ ఆబ్సెంట్ గా ఉంటుంది మనం విన్నాం ఇక్కడ దేవుడు దగ్గరగా ఉండి ఆయనకు ప్రార్థన చేస్తారు ఆయన మాట్లాడుతుంటే వినలేకపోతున్నారు అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు దూరంగా ఉండి వినలేకపోతున్నారు కాబట్టి దేవుడికి ఎవరు దగ్గరగా ఉంటారు వాళ్ళే ఆయన స్వరాన్ని వినగలుగుతారు మోషన్స్ మనం చూస్తున్నాం కదా ఇంకొక ఉదాహరణ చూసినట్టయితే ఇప్పుడు మీరు ఫోన్ లో వింటున్నారు నా వాక్యం నేను చెప్తా ఉంటే వింటున్నారు వినేటప్పుడు మీకు అందరికి వినపడే ఒకరికి వినపడలేదు చెప్పే నాలో ప్రాబ్లం ఉన్నట్ట దూరంగా ఉన్న ప్రాబ్లం ఉన్నట్ట అందరికి వినపడపోతే నాలో ప్రాబ్లం ఉన్నట్టు అందరికి వినపడే ఒకరికి వినపడట్లేదు అంటే ఏం అతను దూరంగా ఉన్నానే కదా అతనికి వినపడట్లేదంటే కాబట్టి ఈ రోజు దేవుడికి మనం దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా దగ్గరగా ఉంటే మనకి స్పష్టత సరిగ్గా ఉంటది ఆయన స్వరం వినగలుగుతాం మనకు జవాబు ఇస్తాడు ఆయన జవాబిచ్చే దేవుడు ఆయన సమాధానం కరెక్ట్ సమాధానం అంటే ఏది ఆన్సరే కదా ఆయన ఆన్సర్ ఖచ్చితంగా ఇస్తాడు ఎప్పుడు క్వశ్చన్ మార్కులు మన జీవితంలో దేవుడు ఎప్పుడు ఉంచాడు కాబట్టి మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా ఎలా మాట్లాడుతున్న మనం చూడొచ్చు అలాగే నువ్వు దేవుడికి దగ్గరగా ఉంటే దేవుడు నీ మాట ఎలా ఉంటాడో మనం చూద్దాం ఒకసారి కీర్తనలు కీర్తనలు కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది మాట నా నాలు రాకమునిపోయి అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది ఏమంటున్నాడు భక్తుడు యహోవా నా మాట నా నాలుగులోనే ఉంది కానీ నీకేంది తెలిసిపోయిందంట ఎలా తెలిసిపోతుంది మన నాలుగులోనే ఉందంట కానీ దేవుడు తెలిసిందంట అది ఆయనకి దేవుడికి ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటది ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు ఇంట్లో మనమే చూస్తా ఉంటాం వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు మనం కట్టంగా చెప్పగలుగుతాం ఎందుకంటే వాళ్ళకి దగ్గరకు ఉంటాం వాళ్ళని పరీక్షిస్తూ ఉంటాం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు చూస్తూ ఉంటాం కాబట్టి ఇతని ఈ సిచ్యువేషన్ వస్తే నెక్స్ట్ టైం ఎలాగా రియాక్ట్ అవుతాడు నెక్స్ట్ టైం ఎలాగుంటాడు అని మనం ఏం చేస్తాము తెలిసిపోతది ఏమంటారు మనకు సిక్స్త్ సెన్స్ అని మన లాంగ్వేజ్ అయితే కానీ దేవుడి ఇక్కడ మన నాలులో మన హృదయంలోనే మాట ఉన్నప్పుడే ఏం చేస్తుంది ఆయన తెలుస్తుంది ఆయన తెలవాలంటే ఆయన తెలుసు అంటున్నాడు ఆయన తెలవాలంటే మనం ఒక ఆయనకి దగ్గరకు సంబంధం కలిగి ఉన్నావా ఇప్పుడు నేను దగ్గరగా ఉంటే నా కుటుంబంలో నాకు ఏం జరిగింది నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారో తెలుస్తుంది అలాగే నువ్వు దేవుడి దగ్గరగా ఉంటే నెక్స్ట్ నువ్వు నువ్వు ఏం ప్రార్థన చేయబోతున్నా నువ్వు హృదయం ఏముందో దేవుడు తెలుసుకుంటాడు కాబట్టి ఆయన చేయగలుగుతారు సహాయం కాబట్టి దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన మన నోట్ల మాంత ఉండగానే ఏం చేస్తాడు గ్రహించి సమాధనం ఇచ్చేవాడిగా ఉన్నాడు ఈతల నోట్ ముప్పై తొమ్మిదిలో చూసినట్టయితే అంతేకాకుండా ఆయన ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పేవాడిగా ఉన్నాడు అదే కీర్తనలు అరవైదు రెండు చూస్తే ప్రార్థన ఆలకించేవాడ సర్వ శరీరులు నీ యొద్ధకు వచ్చేదరు ఆయన ప్రార్థన ఆలకిస్తాడంట ఆయన ప్రార్థన వినేవాడిగా ఉన్నాడు ప్రార్థను నెట్టివేసి త్రోసి లేడు ఆయన ప్రార్థన ఆలకించేవాడా అంటున్నాడు అంటే ఆయన ఆలకిస్తా ఉన్నాడు ఆయన వింటా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క దేవుడు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రీతిగా మాట్లాడుతా వస్తా ఉన్నాడు అది దేవుడు ఎరిగిన వారితోను దేవుని ఎరగని వారితోనూ మాట్లాడుతూ వస్తున్నాడు కాబట్టి మనం ఉదాహరణలు బైబుల్లో చూసినట్టు అయితే దేవుడితో దేవుడిని ఎరగని నిపుటితో ఏమో కళ రూపంలో మాట్లాడతాడు క్వతో మాట్లాడతాడు అలాగే అతను బెల్తర్ సాగర్ మనం చూస్తాం కదా అతను చేతి వ్రాతతో దేవుడు మాట్లాడతాడు చేతి వ్రాతతో ఆయనతో మాట్లాడతాడు గోడ మీద రాస్తున్నట్టు అలాగే మనం అట్టాగా పాత నిబంధనలో మాట్లాడు కొత్త నిబంధనలోకి వస్తే ఒక్క కళే యేసుప్రభు యొక్క జననం యేసు ప్రభు ఎలా కొడతాడు ఈ లోకంలోకి ఎలాగొస్తాడు అనే దానికి ఒక ఆమెకేమో దేవుదూత వచ్చి మాట్లాడుతుంది ఎవరు మరియమ్మ గారికి ఎట్టగా దేవుడు దేవదూతగా వచ్చి మాట్లాడుతున్నాడు కాని ఆమెతో సంబంధం ఆమె భర్త అయినా యోసప్ తోటి ఎలా రూపంలో మాట్లాడతారు ఒక ఒకటే కానీ రెండు విధాలుగా మాట్లాడుతున్నాడు ఈ రోజు మనతో గాని పలు విధాలుగా పలు విధాలుగా మాట్లాడే విధంగా దేవుడు ఉన్నాడు మాట్లాడినప్పుడు మనం గ్రహించగలుగుతున్నామా కాబట్టి దేవుడు ఏ విధంగా ఎవరితో ఎలా మాట్లాడా మనం చూద్దాం దేవుడు ముఖాముఖిగా మాట్లాడతాడు ముందుగా మనం బైబుల్లో చూసినట్టు అయితే సంఖ్యాకాండం పన్నెండు సంఖ్యాకాండం పన్నెండు పన్నెండు ఆరు ఆరు నుండి చూద్దాము ఇక్కడ దేవుడు మాట్లాడు దేవుడే మాట్లాడుతున్నాడు వారిద్దరు దాకా నా మాటలు వినుడు మీలో ప్రవక్త విన్నాడు పన్నెండులో ఆరు నుండి వారిద్దరు రాగా ఆ మాటలు వినుడి మీలో ప్రవక్త ఉండి నెడల యహోవనకు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కళ్ళ అతనితో మాట్లాడుచు మాట్లాడును నా సేవడు మోషే అట్టివాడు కాడు అతడు నా ఇండ్లంత నమ్మకమైన వాడు నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాట్లాడుదును అతడు యహోవ స్వరూపం ను చూచును కాబట్టి నా సేవకు మోషే విరోధంగా మాట్లాడటం మీరు ఎలా భయపడ ఇక్కడ అంటున్నాడు మోసతో ఎలా మాట్లాడినట్ట ముఖాముఖిగా మాట్లాడుతున్నానంట అలాగే నిర్గమకాండంలో మనం చూసినట్టు ముప్పై మూడు పల్కొండలో దేవుడు నేను ప్రవక్తలతో మాట్లాడినట్టు మాట్లాడలేదు అతనితో ముఖాముఖిగా మాట్లాడుతున్నా అంటు దేవుడికి మనుషులంటే ఎంత ఇష్టమో కాండి ఆయనకి మనుషులతో ఒక ఫ్రెండ్స్ ఒకే ఇద్దరు ముఖాముఖిగా అంటే ఎదురెదురు కూర్చుంటే ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడాలని దేవుడికి ఇష్టం అలా సంభాషించాలని ఇష్టం మనం తెలుసు కదా ఆదాము ఎంతో ప్రేమించింది ప్రతి సాయంత్రం ఆయన ఏం చేసేటోడో ఆదామంతో కలవడానికి మాట్లాడడానికి వెళ్లేటోడు కానీ ఆదాయం చేసిన పాపం బట్టి ఏమవుతుంది దూరం అయిపోతాడు కాబట్టి ఆయనకి ముఖాముఖిగా మాట్లాడటం ఇష్టం దేవుడు మోస అలా ముఖాముఖిగా మాట్లాడే మళ్ళీ ఇంకొక చోట మనం చూస్తే ఆది కాండంలో చూస్తే అబ్రహాము నా స్నేహితుడు అంటాడు కానీ అబ్రహామ్ తో మాట్లాడిన విధానం ఒకటి ఉంటది కానీ ఇక్కడ మోషతో మాట్లాడిన విధానం ఉంటది అక్కడ ముగ్గురు వచ్చి ముగ్గురులాగా వస్తారు కానీ ఆయనకైతే ముఖాముఖిగా మాట్లాడాలి ఒక ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ముఖాముఖిగా మాట్లాడుకుంటే ఎంత సంభాషణగా ఉండాలో అట్టగ మనతో మాట్లాడుకుంటున్నాడు ఆయన మన ప్రాధలకి అలాగే జవాబు ఇచ్చేవాడిగా ఉన్నాడు ముఖాముఖిగా మాట్లాడి అంతేకాకుండా ఆయన ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడు మూడోటి ముఖాముఖిగా మాట్లాడతాడు రెండోది స్వరం ద్వారా అంటే ఆయన వాయిస్ వినిపిస్తాడు మనకి ఆయన ప్రత్యక్షంగా మాట్లాడతాడు ఆయన స్వరం ద్వారా కానీ రోజు మనం ఆయన స్వరాన్ని గుర్తిస్తున్నావా సమయాలు మిలుస్తాడు కానీ స్వామి గ్రహించలేకపోతాడు దేవుడు స్వరం గ్రహించలేకపోతాడు ఎళ్ళి దగ్గరికి వెళ్తాడు లాస్ట్ ఎల్లి చెప్తాడు నేను నువ్వు దేవుడు మాట్లాడతాడు ఆయన ఉన్నావాడు చిత్తగించు ప్రభు అని మాట్లాడినామన్నప్పుడు ఆయన స్వరము అప్పుడు గుర్తిస్తాడు దేవుడు స్వరం అని అలా దేవుడు స్వరాన్ని గ్రహించగలుగుతున్నాం ఈ రోజు దేవుడు పలు విధాలు మాట్లాడు ఫస్ట్ మోసేతో ముఖాముఖి మాట్లాడి ఇక్కడ సమ్యులతో స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు అంతేకాకుండా కొత్త నిన్నలోకి వస్తే మనం పౌలతో మాట్లాడినట్టు దమస్క మార్గంలో పౌరు తోటిగా కదా ఒక చోట ఏముంటది అతని పక్కన ఉన్న వాళ్ళకి వినపడలేదు కానీ ఇంకొక చోట ఏముంటది అతని పక్కన ఉన్న వాళ్ళకి గానీ వినపడింది స్వరం కాని చూడలేదు చెప్పనుంటది ఆయన ఆయన బిడ్డలతోటి మాట్లాడ మాట్లాడతాడు ఆయన స్వరం ఆయనే వచ్చి మాట్లాడతాడు ఆయన స్వరం ద్వారా ఆయన మాట మనం వినగలుగుతున్నావా గ్రహించగలుగుతున్నావా ప్రతి ఒక్క దశలో ఆయన వచ్చి మాట్లాడడానికే సిద్ధంగా ఉన్నాడు జవాబు ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాడు ఆయన గ్రహించాలి వాయిస్ ఇది ఎవరిది ఇది దేవునిదా ఈ రోజు సాతా సాతాన్ వాయిస్ మీద దేవుడి వాయిస్ అని చెప్పి మనం మోసపోతున్నాం ఏదైనా మనం గ్రహించాలి ఎలా మనం గ్రహించాలి ఆయన స్వరాన్ని ఎలా గుర్తుపట్టాలి ఒకటి దేవుడు మాట్లాడేవను ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టాలి ఆయన స్వరాన్ని గుర్తుపట్టాలంటే ఏంటి ఆయన దగ్గరగా జీవిస్తే ఆయనతో కనెక్షన్ కలిగి ఉంటే ఆయన స్వరాన్ని గుర్తిస్తావు ఇప్పుడు నేను మీతో ఫోన్ మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నప్పుడు ఇది పలానా మాధురి పలానా పరిశుద్ధరావు అని మీరు వాయిస్ రికగ్నైజ్ చేస్తారు మీరు గుర్తించగలుగుతారు ఎలాగా మీరు నాకు దగ్గరగా ఉన్నారు కాబట్టి నా వాయిస్ తింటా వస్తున్నారు కాబట్టి ఇది మాధురి వాయిస్ అని చెప్పాను అంతేకాకుండా నా స్వరంలో ఏమైనా లోపాలు అంటే నాకు ఏదైనా బాగాలేకపోయినా ఏదైనా గొంతకుండా ఏంది నీకు బాగాలేదని మీరు గ్రహించగలుగుతారు ఎందుకు నీ స్వరం మారిపోయిందని అంటారు ఎందుకు మీరు వింటా వస్తున్నారు కాబట్టి ఒకసారి నా వాయిస్ మారిపోయినా కాని మారిపోయిందని గ్రహించగలుగుతారు అలాగే దేవుడికి దగ్గరగా ఉంటే ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం గ్రహించగలుగుతాం ఇది దేవుడి స్వరమే అని ఆయన దూరంగా ఉంటే మనం గ్రహించలేము ఆయన స్వరం ఎలా ఉంటుంది మనం గ్రహించలేము మనం స్వరాన్ని గ్రహించలేక నష్టాలు కూడా వస్తుంది కాబట్టి ఆయనకు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని గ్రహించగలతో ఆయన దగ్గరగా ఉన్నప్పుడు ఆయన నీతో ముఖాముఖిగా సంభాషించాలని ఆశపడుతున్నాడు మోసతో మాట్లాడినట్టు ఆ అనుభవం కూడా మనం అందరం పోవాలి కదా ఆయన అంత ఆశ మనకు ఆశ ఉందా దేవుడితో ముఖాముఖిగా దర్శించాలి ముఖాముఖిగా మాట్లాడాలి అని చెప్పని ఉంటే ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్లి ఆయనకు దగ్గరగా జీవిస్తా ఆయన స్వరం కలిగితే ఖచ్చితంగా స్వరం బట్టే మనిషిని మనం ఇది చేయవచ్చు కదా గుర్తించవచ్చు కదా కాబట్టి ఆయనకు దగ్గర సమానం కలిగి భావించాలి ఇంకొకటి ఆయన స్వరం ఇంకొకళ్ళ ద్వారా ఎలాగా ఈ రెండు పోయిన తర్వాత ఈ రెండు నీతో ప్రత్యేకంగా మాట్లాడతాడు ఈ రెండు నీతో ప్రత్యేకంగా మాట్లాడతాడు కాని ఇంకొక దశలో ఆయనకు నువ్వు దూరంగా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడాలనుకుంటాడు అన్నితో మాట్లాడుకున్నప్పుడు నువ్వు వెళ్లే ఉంటావు వెళ్ళే ఉన్నప్పుడు అన్నితో మాట్లాడేమో ఆశతో ఉంటాడు నువ్వు వినలేవు దూరంగా పోతావు ఆయన యొక్క మాట నీకు చేరాలంటే ఎలాగా ఒక మధ్యవర్తిని ఎన్నుకుంటాడు అంతే కదా ఇప్పుడు మనం గానీ ఒక మనిషికి మెసేజ్ పోవాలంటే మనకి మనకి దగ్గర లేవుడు ఆ మనిషికి దగ్గర ఉన్న మన వాయిస్ అతనికి వినపడట్లేదు మన మెసేజ్ అతను చేరాలంటే పక్కన ఉన్న వాళ్ళు సాయం తీసుకుంటారు కదా కొద్దిగా ఈ మెసేజ్ అతను చేకూర్చండి అది గుడ్ ఆర్ బ్యాడ్ మంచి అవని చెడ్డ అవని దేని గురించి అయి ఏం చేస్తాం అతను స్వరం వెళ్ళలేకపోయినప్పుడు పక్కన వరకుండా అలాగే దేవుడు గానీ మనం ఆయన స్వరం వెళ్ళలేనప్పుడు ఆయన ప్రవక్తలనే అనే వాడిని అనుకున్నాడు ఆయనకి మనకి మధ్యగా దేవుడు అసలు ప్రవక్త అనే వాళ్ళనే ఏర్పరచుకోలేదు ఆయనే రోజు సాయంత్రం వెళ్ళి రాధామావతో మాట్లాడేటోడు కానీ మనం చేసిన పాపని బట్టి వచ్చిన దూరాన్ని బట్టి ఏమైతుంది ఈ రోజు మధ్యలో ఒక మనిషి వస్తుంది ఆ మనిషే ప్రవక్త ప్రవక్త ద్వారా ఈ రోజు మనము దేవుడి దగ్గర నుండి పొందుకుంటున్నాం మంచివని చెడ్డవని కృపామని న్యాయమైన తీర్పుడవని వేటి గురించి అయినా మనము మనము డైరెక్ట్ గా వెళ్ళలేకపోతున్నాం ఎందుకంటే మనకు సంబంధం లేదు కదా సంబంధం విడిచిపెట్టాం కదా దూరంగా ఉన్నాం అందుకని ప్రవక్తలు వస్తున్నారు ప్రవక్తలు ప్రతి ఒక్క దశలో మంచి అవని చెడ్డవని గద్దిస్తా ఉన్న వస్తున్నాడు దేవుడు ఈ ప్రవక్తులు ఎలా ఉంటారు వాళ్ళు కన్నిచేవారుగా ఉంటారు మనం తప్పిపోతున్నప్పుడు దేవుడు చూస్తూ తట్టుకోలేక ఏం చేస్తున్నారు ప్రవక్తలు ఎంచుకున్నాడు ఎందుకంటే మనం అట్ట నశించిపోతే నరకన పోతాము అని ఇష్టం లేదు నరకన పోవడం ఏ నరకం మన కోసం కాదు కదా చేసింది అది సాధన కోసం చేసింది మనం శాతం దాంట్లో పోతాం అంటే ఆయనకు మంచిగా ఉంటుందా ఇప్పుడు మన బెడ్లు వద్దమ్మా ఇది మంచి చెడు అంటాం చెడులో పోతామంటే ఏం చేస్తాం రెండు కొట్టి బుద్ధి చెప్తాం అలాగే దేవుడు అసలు ప్రేమను పుట్టిందే ఆయన దగ్గర ఉంది కదా ప్రేమ ఉన్న చోట గద్దీంపు ఉండదు కదా ఈ రోజు మనము ప్రేమ మన పిల్లల మీద అంటే అసలు ప్రేమను పుట్టిందే యేసు ప్రభు దగ్గర నుంచి దేవుడి దగ్గర నుంచి అండ్ ప్రేమ స్వరూపి ప్రేమమయుడు అని చెప్పని కదా కాబట్టి మన తప్పిపోతున్నప్పుడు మనల్ని గద్దించడానికి ప్రవక్తను పంపించారు ఆ ప్రవక్త గద్దెించినప్పుడు దాంట్లో మనం బ్లెస్సింగ్ ఉండదా అని చెప్పి చూస్తే బ్లెసింగ్ ఉండిద్ది ఆ బ్లెస్సింగ్ అలాగ నీకు కమాండ్ తో కూడిన బ్లెస్సింగ్ ఆజ్ఞతో కూడింది నువ్వు ఇది చెయ్యి ఇది చేస్తే నీకు ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఇస్తానంటాడు దేవుడు మనల్ని శిక్షిస్తాడే అనుకుంటాం గానీ శిక్షణలో పాటు నువ్వు ఇది నా మాట నీకు బ్లెస్సింగ్ ఉండిద్ది ఈ బ్లెస్సింగ్ ఉండిద్ అయ్యా అని చెప్తున్నాడు ప్రవక్తగానే వచ్చింది అందుకే కదా జనాలు తప్పిపోతున్నారు దేవుడికి దూరం అయిపోయినరు ఆది చూస్తే నోవా హా నోకు దాకా చెడిపోయి ఉన్నారు ఆ నోకు స్వార్త చెప్పిండా తీర్పు గురించి చెప్పిండా యోధ పత్రికలో ఉంటుంది ఆయన ఒక ప్రవక్త కనిపిస్తున్నాడు ప్రవక్త అప్పుడుకి లేడు కానీ ఆయన ఒక ప్రవక్తగా కనిపిస్తున్నాడు అక్కడ తీర్పు గురించి అప్పటి నుంచే ఆరంభం అయిపోయింది మళ్లీ నోహో అప్పుడు నేను నాశనం చేస్తాను మీరు మారండి అని చెప్పని నోహోదారు పంపించండు దేవుడు మాటలు చెప్పేవాడే కదా ప్రవక్త వాళ్ళుగా ప్రవక్త పాత్ర పోషించారు అక్కడ ఆరంభమైన పాపాన్ని నోవా టైంలో దేవుడు వినలేదు వాళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చిండు విన్నే వాళ్ళ జీవితాన్ని దేవుడు ఎప్పుకున్నావా నిన్నవే పట్నత్ రక్షింపబడ్డాడు కాబట్టి ప్రవక్తల ద్వారా గానీ దేవుడు మాట్లాడతాడు ప్రతి ఒక్క దశలో దేవుడు మనకు తీర్పు గురించి ఆయన న్యాయం గురించి ఆయన ప్రేమ గురించి మాట్లాడేవాడు ఉండు తప్పిపోతున్నప్పుడు మనల్ని తిరిగి దారికి తీసుకురావడానికి ప్రవక్తలను వాడుకుంటుండు ఆయన ప్రతి ఒక్క దశలో ఆయన ప్రేమను చూపిస్తున్నాడు ఆయన మనకు సమాధానం ఇస్తా ఉన్నాడు దాన్ని మనం ఏం చేస్తున్నాం గ్రహించలేకపోతున్నాం కాబట్టి ప్రవక్తల విషయంలో కానీ మనం పాత నిబంధనలు కదా ప్రవక్తలు కొత్త నిబంధనలు ప్రవక్తలు లేరుగా అని చెప్పి మీరు అనుకోవచ్చు కొత్త నిబంధనలుగా దేవుడు సంఘక్షేమాభివృద్ధికి ఎఫ్ఎస్సీ రాసిన పత్రికలో ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఎఫ్ఎస్సీ రాసిన పత్రికలో ఆరో అధ్యాయం పదమూడవచనంలో సంఘక్షేమాభివృద్ది చెందుటకు ఆయన ఎవరిని ఎవరు నేర్చుకుంటారు ఆ పోస్తులను ప్రవక్తలను సువార్థికులను కాపరలను ఉపదేశకులను నియమించుకున్నాడు ఇక్కడ కొత్త నిబంధనలుగా ప్రవక్తలు నేర్పంచుకున్నా ప్రవక్తల వల్ల ఏమవుతుంది సంఘక్షేమం అభివృద్ధి చెందిందంట అలానే అందరినీ మనము నమ్మడానికి వీల్లేదు అబద్ధ బోధకులు ఉన్నారని మీ మధ్యలో ఉన్నారని దేవుడు అన్నాడు కదా తోడే శమం వస్తారని వాళ్ళని ఎలా గుర్తించాలంటే వాళ్ళ చెట్టు మంచి చెట్టు అయితే మంచి ఫలం కాస్తుంది చెడ్డ చెట్టు చెడ్డ చెడ్డకాయలు కాస్తుంది వాళ్ళ ఫ్రూట్ని బట్టి మనము వాళ్ళని ఇది మంచి చెట్టు ఇది చెడ్డ చెట్టు మనం గ్రహించగలుగుతాం వాళ్ళు చెప్పేది ఈ దేవుడి నుండి కలిగిందా ప్రతి ఒక్క ప్రవచనం దేవుడి నుండి కలిగిందని ప్రయత్నం రాసిన పత్రికలో ఉండింది మన లైఫ్ స్టైల్ చూసి మనం చూసి చెప్పేస్తా ఉంటారు నీ లైఫ్ పెట్టగా అయితే నీ లైఫ్ పెట్టగా మనుషుల్ని బట్టి మనుషుల జీవన విధానం బట్టి ఆ దేవుడి నుండి కలిగిందా ఆలోచన తలంపులా మనం అది గ్రహించాలి శసులు పత్రికలో పౌరుడు రాస్తూ ఉంటాడు ఏమని ప్రవచించటను నిర్లక్ష్యం చేయకూడదు సమస్తం సమస్తమును పరీక్షించి మేలందాన్ని చేపట్టడి ప్రవచించడం మానకూడదంట ఎందుకు అది క్షేమాభివృద్ధి కలిగేస్తుంది మనం జీవితాలకు మేలు చేసేదిలా ఉంది దేవుని స్వరమే కదా అది రోజు మనం తప్పిపోతున్నప్పుడు ఎవరైనా మనకు చెప్తుంటే మనం వెళ్ళాం నాకు తెలుసులేని చెప్పంటావు మాత్రం వెళ్ళిపోతే ఏమైతుంది నువ్వు రాంగ్ రూట్ లో పోతావు ఎదురు కరెక్ట్ వచ్చేవాడు నేను గుద్దితే వాడిదేమి కదా రాంగ్ రూట్ లో పోయి నీదే తప్పు ఉంటది కదా కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు నువ్వు వెళ్లేనప్పుడు ఆయన భక్తుల ద్వారా మాట్లాడతాడు ఈ రోజు దేవుడు నాతో మాట్లాడండి ఈ దేవుడి నుండి కలిగిందా అని ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన చెప్తాడు ప్రభుత్వ ఈ రోజు నేను నిన్నా ఈ ప్రవచనం ఇది నీ నుండి కలిగిందా కాదా అని చెప్పంటే దేవుడు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నీలో ఉన్న పరిశుధాత్మ దేవుడు సహాయం చేస్తాను నీకు పరిశుధాత్మ దేవుడు అన్నిటి గురించి న్యాయం గురించి తీర్పు గురించి ఒప్పింపు చేస్తాడు చెప్పిన విషయాలు మనం చెప్తా కదా కాబట్టి పరిశుధాత్మ దేవుడు ఎక్కడా అవసరం లేదు మనలోనే ఉంటున్నాడు కదా అక్కడ ఇక్కడ ఎత్తకాల్సిన అవసరం లేదు మనలోనే ఉండి మనం చెప్తా ఉంటాడు ఈ దేవుడి కలిగింది జీవితాన్ని మార్చుకో నీ ప్రార్థన జవాబు కాబట్టి ప్రవచించడం నిర్లక్ష్యం చేయకండి నిర్లక్ష్యం చేయకండి కానీ మేలైందని చేయబట్టండి అది దాంట్లో మంచిదని మీరు చూసుకోండి మంచిది అంటే మంచిది కాదు దేవుడు నుండి ఏది కలిగిద్దో దాన్ని మీరు తీసుకోండి అని చెప్పని అంటున్నాడు ఈరోజు దేవుడు మన ప్రార్థన కానీ మన బ్లెసింగ్ ఇవ్వాలి మన బ్లెస్సింగ్ అనుకుంటాం మనలో దేవుడికి ఇష్టం కార్యాలు ఉన్నప్పుడు మనకు బ్లెసింగ్ ఎలా వస్తుంది దేవుడికి ఇష్టానుసారం మనం మానిప్పుడే కదా మనకు బ్లెస్సింగ్ వచ్చేది మనం ప్రార్థన చేస్తాము అండ్ స్వరం వెళ్ళలేకపోతున్నాం ఆయన దగ్గర ఉండలేకపోతున్నాం ఎవరని చెప్తే తీసుకోలేకపోతాం మన బ్లెస్సింగ్ ఎలా వస్తుంది సరే నువ్వు ఆయన దూరంగా ఉన్నావు ఆయన స్వరమ లేదు ఎవరైనా వచ్చి చెప్తే తీసుకుంటున్నావా తీసుకోవట్లా స్వరం వినాలి ఇది దేవునిండి కలిగిందా కదా ప్రభా నాకు ఇది నీ దగ్గరుండి కలిగిందా అయితే నేను రిసీవ్ చేసుకుంటున్నా నేను నా మార్చుకుంటా నేను నీకు ఇష్టానుసారంగా ఉంటాను అన్నప్పుడు కచ్చితంగా నీ జీవితంలో కార్యం జరుగుతుంది అన్న అంటాడు కదా నువ్వు వెళ్ళి పౌరు చెప్పు అతను గురించి ఎంత శ్రమలు ఆయన సేవ గురించి కానీ ఆయన బ్లెస్సింగ్ అన్నో పరలోకం ఆయన ఎన్నో కష్టాలు కానీ బ్లెస్సింగ్ ఉందా లేదా కాబట్టి ప్రవచనం గానీ ప్రవక్తల ద్వారా గాని దేవుడు మన తోటి మాట్లాడుతూ ఉంటాడు మన జీవితాన్ని సరిచేయడానికి ప్రవక్తలు అనేవాళ్ళు ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడరు కదా పాజిటివ్ గా సంఘ క్షేమం అంటే క్షేమం కోరే వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడతారు మంచి మాటలు మాట్లాడతారా మంచి మాటలే మాట్లాడతారు మంచిని తీసుకుంటే మన జీవితాలు ఆటోమేటిక్ అంతా పాజిటివ్ వస్తుంది కాబట్టి ప్రవక్తల ద్వారా మనం వినే ప్రవచనాలు గాని జాగ్రత్తగా వినాలి మేలేదని గుర్తించమంటున్నాడు గుర్తించడం వల్ల వాళ్ళ జీవిత విధానం బట్టి వాళ్ళ ఫలాన్ని బట్టి అంతేకాకుండా వాక్యం ద్వారా గానీ దేవుడు మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు రెండు తిమోతి రెండు తిమోతి రాజంపతి సరే రెండు తిమోతి మూడో అధ్యాయము పదహారు పదిహేడు దైవ జనుడు ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండనట్లు వలన కలిగిన ప్రతి లేఖమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేటకును ప్రయోజనకరమై ఉన్నది ఈ వాక్యాలన్నీ ఎలా ఉన్నాయి దైవావేశంతో కలిగినవి వీటిని రాసింది మనుషులేమో కాని వెనకాలను రాపిచ్చింది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చిండు అంటే మనము యువహనాత్మ పత్ర యోహాన్స వార్తలు చూస్తే ఆది అందు వాక్యం వాక్యం దేవుడే వాక్యమే దేవుడై ఉండే ఈ వాక్యం ఎవరు దేవుడు వాక్యం ద్వారా నీ జీవితాన్ని మాట్లాడతాడు నీ ప్రాధ కొన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడతాడు మనకి ఈ కొన్నిసార్లు ఎట్టు నుండి సమాధానం వస్తుంది మను ప్రార్థన చేస్తున్నాము మన ఆదరిస్తా ప్రభా నువ్వు ఆదరిస్తాను జాబ్ ఇస్తా అన్నావు కదా అని చెప్పన్నప్పుడు దేవుడు విభిన్న రీతిలుగా వాక్యం ద్వారా కొన్నిసార్లు మన ఇంట్లో ఉన్న ఫ్రేమ్ ఉంటది కదా వాక్యాల ఫ్రేమ్ ఆ వాటి ద్వారా మాట్లాడతాడు కొన్నిసార్లు మనకి ఈ సమస్య అత్త దేవ ప్రభా వాక్యం ద్వారా మాట్లాడ నువ్వు టీవీ అని చెప్తే టీవీల నీతో మాట్లాడుతాడు నువ్వు వినగల దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు నీకు ఊరటనివ్వడానికి అది నువ్వు గ్రహించగలుగుతున్నావా పక్కన వారి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు అండ్ సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు ప్రతి ఒక్కరి ద్వారా వాక్యంలో ఏముంది జీవం ఉంది అన్ని పుస్తకాలు వేరు ఈ పుస్తకం వేరు ఎందుకు అన్ని పుస్తకాలు చదివితే మనకు ఒక చరిత్ర ఉంటది కానీ ఇది చదివితే బైబుల్ చదివితే ఎలా ఉంటది మనకు ఆదరణగా ఉంటది విశ్వాసం వినటం వల్ల అది దేని గురించి వింటే క్రీస్తుని గురించి క్రీస్తు అంటే ఎవరు బైబుల్లో ఉన్నాడు వాక్య రూపంలో ఉన్నాడు ఇక దేవుడు డైరెక్ట్ మాట్లాడుతున్నాడు అను ప్రతి ఒక్క దశలో మాట్లాడే వాడుగా ఉన్నాడు మనం పాటలు పాడతాం ఈ వాక్యమే నన్ను బతికిస్తున్నా త్రోవల వెలిగిస్తుంది అని చెప్పాను దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యాల ద్వారా ప్రతి ఒక్క సేవకుడు ద్వారా నువ్వు ఒక సెర్మోనీ ఉంటే ఒక మెసేజ్ ఉంటే దాంట్లో ఆయన ఒక అరగంట స్పీచ్ లో నీకు ఒక్క మాట దేవుడినితో మాట్లాడుతుంది హృదయం తగ్గట్టు దేవా నాతో మాట్లాడి ఈ పాస్టర్ ద్వారా ఈ మనిషి ద్వారా నాతో మాట్లాడు అని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక్క మాట నీకు హృదయానికి అనుకునే విధంగా దేవుడు మాట్లాడతాడు కాబట్టి ఆయన మాట్లాడతాడు ఆయన అన్ని విధాల వాక్యం ద్వారా కాపల ద్వారా మాట్లాడతాడు ఆయన దైవ జన్మల ద్వారా ఎందుకంటే ఈ వాక్యము దైవావేశం కలిగింది వల్ల కలిగింది కాబట్టి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడు దేవుడు మన దగ్గరగా ఉన్నట్టు మన హృదయంలోండి మనకి దేవుడు ఏం చేస్తాడు మనలో ఆ వాక్యం చదువుతున్నప్పుడు నీళ్ళ తప్పులు చూపిస్తా ఉంటాడు ఒప్పింపజేస్తుంటాడు నీకు ఆహాదాలు ఇస్తాడు నీకు అన్నిటిని దుడిచేవాడుగున్నాడు ఒక తండ్రిగా ఒక తల్లిగా అన్ని విధాలుగా ఉన్నాడు కానీ ఈ రోజు మనము ఏం చేస్తున్నాం దేవుడి స్వరం దేవుడు యొక్క వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాం ధ్యానించే వాడు ధనుడని కీర్తన ఫస్ట్ ఆధ్యమంది కదా ధర్మశాస్త్రం దీవారాత్రులు ధ్యానించవాడు ధనుడని వాడు ధనుడు ఎందుకు అవుతాడు వాక్యం ధ్యానిస్తున్నాడు వాక్యం ధ్యానిస్తుంటే తనలో ఉన్న పాపాలు ఒప్పుకుంటున్నాడు నూతనంగా జీవిస్తున్నాడు ఆశీర్వాదం పొందుకుంటున్నాడు దేవుడు స్వరం విన్నప్పుడు ఆశీర్వాదం కదా వచ్చేది కాబట్టి వాక్యంగా మనం ధ్యానించాలి వాక్యం ద్వారా గానీ దేవుడు మాట్లాడేవాడిగా ఉన్నాడు అంతేకాకుండా దర్శనాల ద్వారా విజన్స్ బైబుల్లో మనం చూసినట్టయితే పాత నిబంధనలో విజన్ చూపించండి కొత్త నిబంధనలు విజన్ చూపించండి ఆయన బిడ్లకి ఆయన చేయబోయే ఏది చూపించకుండా ఆయన చేయడు ఆమోసి గ్రంథంలో ఉంటది ఆయన బిడ్లకి అన్ని చూపిస్తాడు పశ్చాత్తాపడితే నీకు క్షమిస్తాడు నీ జీవితానికి కడతాడు నువ్వు అదే విధంగా ఉంటే వెళ్ళేస్తాడు ఆయన ఏం చేయలేడు కదా కాబట్టి విజన్ దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు ఈ దర్శనాలు ఎవరు ఏం చెప్పినా నమ్మడానికి మనం వీల్లేదు ఎందుకంటే మనం దర్శనం చూస్తే మనము ప్రకటన గ్రంథం దానియల్ గ్రంథం చూస్తే అవి రెండు అక్కడ మ్యాటర్ ఇక్కడ మ్యాటర్ సరిపో ఉంటా ఉంటాం మనం ప్రకటన గ్రంథం ప్రతి ఆదో ధ్యానించుకుంటున్నాం కదా దాంట్లో దీంట్లోకి దీంట్లో నుండి దాంట్లోకి ఈ బుక్స్ ఏమంటారు ట్విన్ బుక్స్ కమల పుస్తకాలు అంటారు రెండు మర్మలతో కూడుకున్నాయి ఈ రెండు ఆథర్స్ ఎవరైతే ఉన్నారో డానియల్ అండ్ జాన్ అపోస్తు అపోస్తుాన్ ఉన్నారో వాళ్ళ జీవితాలు చూస్తే ఎంత త్యాగపూరితం సుందరుడంట మంచి అందరూ రూపు రూపవంతుడంట అంతేకాకుండా సకల విద్యలందు నైపుణ్యం గలవాడు తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు తనలో నపుంస అతను మనము ఫస్ట్ లెజన్ చూస్తా అతను నపుంసతికి దగ్గరికి వెళ్ళిడు ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాము కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఒక డిపార్ట్మెంట్ కింద మనం పోతున్నాం అంటే ఆ డిపార్ట్మెంట్ మనిషికి సంబంధించిన వాళ్ళమేనే కదా మనము ఇతను నపుంస అధిపతి కిందకు పోతుడు అంటే ఇతను నపుంసకం చేయబడ్డాడు అంటే ఇతన్లో ఇతను కాపురం చేయలేడు ఇతను నుండి పిల్లలు రారు సంతాన రారు ఆ రోజు ఆయన అంత త్యాగం చేసుకోండి కాబట్టి దాన గ్రంథం మర్మలతో కూడుకుంది ఫ్యూచర్ గాని చూపిస్తుంది కదా ఎలాగుంటది ఏంది ఆ రాజ్యాల గురించి అని ఆయన త్యాగం చేసుకోండి కాబట్టి దేవుడు చూపించండు త్యాగం ఏం చేస్తారు దేవుడికి ఇంకా దగ్గర చేస్తుంది వాళ్ళిద్దరికి అంత రెవల్యూషన్ దేవుడు ఇచ్చిండంటే వాళ్ళు ఎంత త్యాగం చేసుకుంటే దేవుడు ఇచ్చిండు జాన్ అపోస్తలైన యోహాను సేవ చేస్తా ఉన్నా మనకి తీసుకోవాలి పద్మస్ దీపం వేసిండు దేవుడు అనుమతి లేకుండా అపోజి పద్మస్ ద్వీపం లేవరైనాస్తారా ప్రతి ఒక్కరానికి దేవుడు అనుమతి ఉండిద్ది ద్వీపం అంటే ఫోర్ సైడ్స్ వాటర్ ఉంటది కదా చిమ్మ చీకటి ఉంటది ఒక్కడే ఉన్నాడు అనుకోని అనుకోని ఉంటాడా ఏం ప్రభు ఏటో తీసుకొచ్చా దేవుడు మాట్లాడంటే ఎప్పుడు జనాల్లో ఉన్నప్పుడు మాట్లాడే దేవుడు కాదు ఒంటరిగా ఉన్నప్పుడు మనతో బహువిస్తారంగా మాట్లాడే దేవుడు తీసుకోబడి దర్శన రూపంగా ప్రకటన కన్నా జరగబోయేదంతా చూపించండు ఆయన రాకడ ముందు ఎలా ఉంటారు రాకడ తర్వాత ఎలా ఉంటదని ఆయన కానీ అంత సమలుగుండే ఆయన జీవితం నాకు త్యాగం కదా ఈ రోజు దర్శనాలు ప్రతి ఒక్కరు దర్శనాలు నాకు దర్శనాలు కలిగిందని అంటే ఎలా నమ్మాలి మనం వాక్యం చూసి నమ్మాలి వాక్యం కనుగొంటే రిసీవ్ చేసుకోవాలి వాళ్ళంతా త్యాగం చేసుకుంటేనే వాళ్ళకంత దర్శనాలు కలిగింది మనం చూసినట్టు అయితే ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాలు చూస్తే త్యాగం చేసుకున్నట్టు ఉంటది నాకు మొన్న రీసెంట్ గా ఏజికల్ గందం అవుతున్నాం ప్రజల భారం అతని మీద ప్రజల పాపం అతని మీద మోయిబడింది మూడు వందల తొంభై రోజులు ఒక పక్కే కొనుక్కోమని అన్నాడు ఏజ్ గారు నాల్గో అధ్యాయం చూస్తే ఒక పక్కే కొనుక్కోమంటాడు మనం ఒక నైట్ ఒక పక్కన కొనుక్కుంటే బెడల ఈ బట్టేసి అవి బట్టేసి అంటాం కానీ ఆ ప్రవక్తలు చూడండి ఎంత శ్రమకుంట పోయినారు అంతేకాకుండా మలంతో మనుషుల మలంతో రొట్టె చేసుకునేమంటాడు నా వల్ల కాదు ప్రభా అని చెప్పని దేవుడిని ఎక్స్క్రూజ్ ఆడితే దేవుడు మళ్ళీ ఉంటాడు గోమలంతో చేసుకుంటాడు అంటే ఆవు ఆవు పేడ ఉంటది కదా దాంట్లో చేసుకోమనం వాళ్ళ పడ్డ శ్రమలు ఈ రోజు మనం ఏం పడుతున్నాం వాళ్ళ పడ్డ కష్టంలో వాళ్ళకి అంత దర్శనాలు అంత ఎలా వచ్చినాయి అంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని దేవుడు సమర్పించుకున్నారు అంకితం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి గొప్ప గొప్ప దర్శనాలు కలిగినాయి ఈ రోజు మనం చదువుతున్నాం ఈ రోజు గారు ప్రవక్తుల పేర్లు మనం గుర్తిస్తున్నామంటే వాళ్ళు ఆ త్యాగం చేసుకుంటేనే కదా మనం చదువుతుంది ఆ ప్రవక్త శరీరకొకంలో ఉండకపోవచ్చు కానీ ఆత్మీయంగా ఆ రోజు వాళ్ళకి రాసిందే కదా మనకంగా చదువుతుంది మనకుగా అవన కొత్తగా ఏమి ఉండదు కదా భూమి కింద కొత్తగా ఏమి ఉండదు జరిగిపోయి జరుగుతా ఉంటాయి అని చెప్పని ప్రసంగీలో ఉంటది కాబట్టి దర్శనాలు గాని మనము ఆ దేవుడి నుండి కలిగిందా కాదా తీసుకొని మనం నమ్మడానికి వీల్లేదు త్యాగ పూర్తి లేకుండా దేవుడు ఆయన దర్శనాలు ఫ్యూచర్ నీకు ఎలా చూపిస్తాడు చూపించలేడు కదా కాబట్టి మనం ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన విజన్స్ ఆయన చేయబడి మొత్తం ఆయన మనకు ఆయన బిడ్డలో చూపిస్తాడు చూపిస్తా ఉంటున్నాడు నేను చేయబోయేది ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటున్నా ఆమోసినందులో కాబట్టి ఆయన నా దర్శనాల రీతి గాని మాట్లాడతాడు అంతేకాకుండా కళల రూపము కలల్లో కానీ మాట్లాడతాడు దేవుడు ఈరోజు ఒక వచ్చిన కళను పట్టుకొని వాటిని వెంట పడతా మన జీవితంలో కొన్ని సార్లు నష్టపోతావు అంటాం వచ్చిన కళల్లా దేవుడి దగ్గర నుండి కలిగిందా మనం పరీక్షించాలి ఆయన సన్నిధిలో మోకరించాలి ప్రభా నాకేంది కలొచ్చింది ఈ కళ్ళ నీ నుండి కలిగిందా లేకుండా ప్రాతన్ నుండి నాకు చెప్పు నాతో మాట్లాడు ఆయన మాట్లాడే దేవుడు అంటుంది కదా నాకు నువ్వు మాట్లాడు అని చెప్పంటే నీ హృదయంలో ఒక స్వరం ఏమి లేకుంటే వాక్యం ద్వారా మాట్లాడు పా లేకుంటే పక్కన వారి గుండా మాట్లాడతాడు సేవకు గారు పలు విధాలు మాట్లాడుతుండే ఇప్పుడు మనం చూస్తా వస్తున్నాం కదా ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయంలో ఉంటది బహు వల్ల గానీ కలలు పుట్టాయి అంట చూద్దాం ప్రసంగి ఐదు ప్రసంగి ఐదు ఐదులో మూడు విస్తారమైన పనిపాట్ల వల్ల స్వప్నం పుట్టును విస్తారమైన విస్తారమైన పనిపాట్ల వల్ల ఏమొస్తుంది స్వప్నం పుట్టిద్దంట రోజు ఆ రోజు అంతా అది కాని కల రూపంలో రావచ్చు కొన్నిసార్లు దేవుడు స్వరంగానే వస్తుంది కొన్నిసార్లు నువ్వు ఏదో యోచించి కొనుక్కుంటావు అదే వస్తుంది నెర అతని రాజ్యం గురించి యోచిస్తా కొనుక్కుంటు వచ్చింది కదా ఆ రాజ్యం ఆయన గురించి దేవుడు మాట్లాడింది కదా అలాగే మనం కొత్త నిబంధనలు చూసిన జోసఫ్ తోటి యోసఫ్ తోటి పాత నిబంధనలు యోసఫ్ తోటి ఇద్దరితో కళ్ళల రూపంలో మాట్లాడతాడు అసలు జరిగినాయి కదా కళ్ళల ద్వారా కానీ మాట్లాడతారు కొన్ని కళ్ళలు మోసం చేయడానికి వస్తాయి అసలు కళ్ళలు ఎందుకు వస్తే గానీ తెలియదు దేని వల్ల వస్తే ఎందుకు వస్తే గాని తెలియదు కానీ కళ్లు కళల ద్వారా గానీ దేవుడు మాట్లాడతాడు అన్నిటిని మనం నమ్మి మోసపోకూడదు ఈ దేవుడి నుండి కలిగిందా కాదని మనం గ్రహించాలి గ్రహించాలంటే మన చేతిలో జీవ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో లేదంటే ఏమి లేదు తన సమాధానం ఖచ్చితంగా దేవుడు ఎత్తాడు నువ్వు మోకాలు లేస్తే నువ్వు మోకాలు దేవుడి సన్నిధిలో ఉంటే నాకు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మన జీవితంలో దేవుడు ఏది క్వశ్చన్ మార్క్ ఉంచేవాడు కాదు దేవుడు ప్రతి ఒక్కదానికి సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు నాకు సమాధానం సమాధానం రాలేదంటే సమాధానం ఇస్తా అన్నాడు ఎత్తుక్కోడు మన పని ఎలా మాట్లాడితే నేను మన పని కాబట్టి కళల రూపంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు లాస్ట్ గా దేవుడు ఇప్పుడు దాకా ఆయనకి మనకి మధ్యలో ప్రవక్తల ద్వారా కళల ద్వారా ముఖాముఖిగా మాట్లాడారు లాస్ట్ కి అసలు అవుట్ ఆఫ్ కాన్సెప్ట్ అవుట్ ఆఫ్ సిలబస్ అవిశ్వాసులు అవిశ్వాస ద్వారాగా దేవుడు మాట్లాడతాడు దేవుడిని ఎరగని వారి ద్వారా టంక్యాకాండం ఇరవై రెండో చూస్తే టంక్యాకాండం ఇరవై రెండో చూస్తే అక్కడ బిలావం కనిపిస్తాడు మనకి నాకు అనిపిస్తుంది ఇసలికి ఇతను ఇజ్రాయేలే అతను కాదు అన్యాడు అని దేవుడు నట్టదేసుకుండా తెలుసుకున్నాడు ప్రవక్తగా ఉంటున్నాడు ఆ ప్రవక్తని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఎలా అంటే ఆయన్ని ఏం చేస్తాడంటే వాళ్ళు నా జనాంగం వాళ్ళని క్షపించొద్దు ఎందుకంటే అబ్రహం నిబంధన చేసింది కదా నిన్ను క్షపించు నేను క్షపిస్తాను నిన్ను ఆశీర్వదించు వాడిని నేను ఆశీర్దిస్తాను ఇతను ఇతను క్షిపించరాకపోతే ఇతనికి ఏమవుతుంది శాపం వస్తుంది కాబట్టి ఇతను శాపం గుండా బాగూడదని దేవుడు ఆపుతా ఉంటాడు కానీ ఇతను గ్రహించలేకపోతాడు ఫస్ట్ టైం వస్తాడు ప్రార్థన చేస్తాడు దేవుడు స్వరం వింటాడు వెళ్ళిపోమంటాడు మళ్లీ వాళ్ళు పై అధికారులు వస్తారు ఎక్కువ సొమ్ము తీసుకొస్తారు నిన్ను రాత్రి చెప్పిన దేవుడు ఈ రోజు రాత్రికి మారిపోతాడా చెప్పిన వాళ్ళు ఆశీర్వదింపడ్డ వాళ్ళని వాళ్ళతో దేవుడు నిబంధన చేసింది కదా ఎట్టా తప్పిపోతాడు మళ్లీ దేవుడిని ఏం చేస్తాడు మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళని ఇక్కడ ఉండండి నేను ప్రార్థన ఈ నైట్ ఈ రాత్రి ఇక్కడ ఉండండి నేను ప్రార్థన చేసి దేవుడిని కనుక్కుంటా అంటాడు దేవుడు తెలియదా మనిషిలో ఏమున్నది పేదరాశులు కదా పేదరాశ చూద్దాం అతను హృదయం దయంతో నిండు పేదరాశుల పత్రిక రెండో అధ్యాయం పదహారు వచ్చిన ఆ బిలాము కలుగు బహుమానం ప్రేమించును అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతను గద్దంపబడిను ఎట్లనగా నోరేని ఘార్ధవం మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవర్త యొక్క వెరితనం అతను దుర్నీతి వల్ల వచ్చేదే సొమ్మును ప్రేమించి ఏం చేసిండు దూర దూరంగా పోయి శాపడు గాడి ద్వారా మాట్లాడుతున్నాడు ఇక్కడ నాకు ఇంకా అర్థం కాని అంటే గాడిద మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ లోనే అక్కడ గ్రహించలేకపోతాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం దేవుడికి దగ్గరగా ఉంటాయని స్వరం అని గలుగుతాం చూసింది గాడిద ఏంది దాని తెలుసు అవిశ్వాసం గురించి దేవుడి గురించి తెలీదు కానీ దేవుడు చూసింది గ్రహించింది మాటిస్తే స్వరమిస్తే మాట్లాడుతుంది సంఖ్యాఖండం ఇరవై రెండో అధ్యాయం ఇక్కడ సందర్భం చదువుతాం ఇరవై రెండు నుంచి చూస్తే దేవుడు కోపం వచ్చి ఆయన ఏం చేస్తాడు అడ్గం చేత పట్టుకుని త్రోవన నిల్చుంటాడు అది గాడిద గ్రహించిద్ది గాడిద చూసింది మోకాళ్ళొంగిద్దిద్ది కానీ ప్రవక్త అని చెప్పడుతున్నాడు దేవుడు దగ్గరగా ఆయన చూడలేకపోయినా ఆయన గ్రహించలేకండి ఆ స్వరం ఆ మనిషిని చూడలేకపోయిండి దేవుడు దేవుడిని కానీ గాడిద చూసింది దేవుడి స్వరం ఎప్పుడు చూసి దేవుడి స్వరం ఎలా ఉంటదో తెలియదు దేవుడితో సంబంధం లేదు అని గ్రహించింది గ్రహించి మాట్లాడుతుంది మాట్లాడి ఏమిటంది గాడిద యహోవ దూతలు చూచి బిలామ్ తో కూడ కింద కూలబడేను బిలాము కోపం నుండి తన చేతి కర్రతో గాడిదను కొట్టిను అప్పుడు యహోవ ఆ గాడిదకు వాపునిచ్చాను కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టి నేను నిన్నేమి చేసి తనగా బిలాము నీవు నా మీద తెరవబడితేవి నా చేత కడ్గమున్నడల నిన్ను చంపివేతనని గాడితో అనిను గాడితో మనిషితో మాట్లాడితే మాట్లాడుతాను అసలు గాడిద మాట్లాడుతుంది ఏంటి అది గ్రహించలేకపోయాడు దేవుడు దూరం అయితే సంబంధం అంటూ ఉంటదితో సంభాషిస్తున్నాడు తిరుగు చూసినట్టు అయితే బిలాము నీవు నా మీద తిరుగుబడి నా చేత కడ్గం ఉన్న ఎడదు నిన్ను చంపివేది అని గాడతా నేను అందు గాడిదాసిన నీ దాన్నది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కువ చూ నీ గాడిదను కానా నేనెప్పటి నేను ఎప్పుడైనా చేయట కదా అని బిలామంతో అనగా అతడు లేదా నేను అంతలో యుహో బిలామ కనులు తెరిచిన కనుక దూసిన కద్గం చేత పట్టుకుని త్రోవలో నిలిచిన యుహోవ దూతను అతడు చూసి తల మంచి సాష్టాంగ నమస్కారం చేసినాను అతడు కళ్ళు మూసుకోపోయినాయి దేవుడు వ్యతిరేకం కాబట్టి దేవుడు ఆపే ఎంత నష్టం వచ్చినా ఏదో వచ్చినా దేవుడు స్వరం మించి మనకి ఏం కాదు ముందుకు వెళ్ళకూడదు మళ్లీ రెండో దినాన్ని వచ్చిండ్రు అది ప్రార్థన చేసి అంటే ఇతను అట్టకుంటే దేవుడు శోధించేవాళ్ళలాగా ఉన్నాడు దేవుడు శోధించి వాళ్ళకి ఏం చెప్తాను నేను దేవుడిని అడిగేసి వస్తాను ఈ నైట్ ఏడే ఉన్నాడు అని అంటాడు ఆయన గ్రహించుకు గ్రహించలేకపోయాండు చివరికి గాడి ద్వారా బుద్ధి చెప్పిండు గాడిదంటే అవిశ్వాసి పక్కన వాళ్ళ ద్వారా మాట్లాడతాడు మన కనువి గల్లా చేయడానికి దేవుడు సమస్తంలో ప్రతి ఒక్కదాన్ని వాడుకుంటాడు మనతో మాట్లాడడానికి మనం స్వరం వింటున్నావా లేదనేదే మనకి ఆయన స్వరం వింటే ఆయన బిడ్డలు నా గొర్రెలు స్వరం వెంటరా అంటున్నాడు ఆయన స్వరం వెంటలేదంటే ఆయన బిడ్డలుగా ఉన్నాము ఆయన గొర్రెలుగా ఉంటున్నాం మనం ప్రశ్నలు వేసుకోవాలి కదా ఈ రోజు వింటున్న మీరైనా నేనైనా ప్రతి ఒక్కరు ప్రశ్న వేసుకోవాలి ప్రశ్నలో ఉండే సమాధానం వస్తుంది సమాధానం ఊరికనే రాదు కదా ప్రశ్న ఉంటేనే సమాధానం వస్తుంది సమాధానం ఏం రాసుకో అంట లేకుండా కాబట్టి దేవుడు మాట్లాడేవాడుగు ఉన్నాడు ఆయన ప్రార్థన ఆలకిచ్చేవాడిగా ఉన్నాడు దేవుడు నాతో మనం అనుకోవడానికి వీల్లేదు ప్రతి ఒక్క సందర్భంలో ఏదో ఒక విధంగా నీతో మాట్లాడాలని నీకు దగ్గరగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆయన స్వరం ఏం ఆయన దూరంగా ఉండి మనం ఏం చేస్తున్నావు నాతో దేవుడు మాట్లాడలేదు చెప్పి మనము చింత బాధ వేద సొనుగును వాటి అన్నిటి కూడా పోతుంది కాబట్టి ఈ రోజును ఆయన స్వరం వినేవారు ఆయన స్వరాన్ని మనం ఎత్తుకేవారుగా ఉండాలి మనం చూసినట్టు ఏడు విధాల మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ఆయన స్వరం ఆయన స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు అలాగే దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు కల ద్వారా మాట్లాడుతున్నాడు ఆ అవిశ్వాస ద్వారా మాట్లాడే మాట్లాడుతున్నాడు ఇటన్నిటి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడిని ఈ రోజును మనం మాట్లాడటం లేదు కదా మనము తెలుసుకోలేకపోతాం ఆయన స్వరాన్ని ఎండతాను గ్రహించలేక పోతాను మాట్లాడుతున్నాడు గ్రహించలే తప్ప ఊరిలో ఉన్నట్టు మనలో ఉన్నట్టు కాబట్టి నేటి నుండి ఆయన స్వరాన్ని ఎతుకుతాం ఆయన చిత్తం మన జీవితంలో మనం ప్రార్థన చేస్తున్నాం వాటి జవాబు ఎందుకు రావట్లేదు దేవుని వార్తల ద్వారా వీటి అన్నిటి ద్వారా మనం వెతికితే సమాధానం ఖచ్చితంగా దొరికింది కాబట్టి సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాం వశుద్ర ప్రేమ నమ్మకం జీంగల దేవ జీవాధిపతి నేసప్రవా ఇదిగో తండ్రి మేము ఎన్నో సార్లు ప్రార్థించి ప్రభా మాకు సమాధానం రావట్లేదు మాకు సమాధానం రావట్లేదు అని మేము అనుకుంటున్నాం కానీ నువ్వు ప్రతి ఒక్క దశలో మాట్లాడేవాడిగా ఉన్నావు ఇదిగో తండ్రి ఎసు ప్రభా నువ్వు ముఖాముఖిగా మాట్లాడు ప్రభా నీ బిడ్డలతోటి అలాగే తండ్రి స్వరం వినిపించావు అలాగే తండ్రి ప్రవక్తల ద్వారా మాట్లాడు వాక్యం ద్వారా మాట్లాడు దర్శనాల ద్వారా కళల ద్వారా చివరికి అవిశ్వాస ద్వారా నేను ద్వారా కానీ మాట్లాడినా ప్రభా గ్రహించిన స్థితిలో ఉన్నాం మేము గ్రహించగల చూల హృదయం దయచండి ప్రభా ప్రభా ఇదిగో తండ్రి ఏసే ప్రభా నీ వెతికే వారి ఉండాలి ప్రభా మాకు సమాధానం ఇస్తా అన్నా ప్రభా మా ప్రాధుల జవాబిచ్చేదేడు ప్రభా ఇదిగో తండ్రి వేసు ప్రభా మేము సమాధానం వెతుక్కొని ప్రభా మా జీవితాలను ప్రభా నీకు అంగీకారంగా జీవించాలి ప్రభా నీకిష్టం లేని కార్యాలు ఏమి ఉండకూడదు ప్రభా నీకు నాకు అడ్డుగొన్న ఏ గోడ ఉండకూడదు ప్రభా ఇదిగో తను నీకు దగ్గరికి కలిగి జీవించాలి ప్రభా వాళ్ళు వీళ్ళు ఎవరొద్దు ప్రభా నీ స్వరం నేను వినాలి ప్రభా ఇగో తండీ నీతోనే సంభాషించాలి నీతో మాట్లాడాలి ప్రభా ఇగో తండ్రి డైరెక్ట్ గా నీ స్వరం వినాలి ప్రభా అటువంటి స్థితిలో మమ్మల్ని తీసుకోండి ప్రభా ఉన్న స్థితిలోకి ప్రభా అటువంటి కృపాగారాన్ని దయచేమని యస్ క్రిస్తున్నామని అడిగి బ్రదర్ ప్రెసిడెంట్ బ్రదర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి రిక్వెస్ట్ లో చెప్పండి అర్చిత సిస్టర్ బ్రెయిన్ క్లాట్ నుంచి సంపూర్ణ స్వస్థత కలగాలి అర్చిత అర్చిత అర్చిత ఇంకొక అబ్బాయి నవీన్ కొంచెం ఆయనకు బైండ్ కరెక్ట్గా ఉండాలా తల్లిదండ్రులకు లోబడి జీవించాలా దేవి ఎరగాల రక్షణ కావాలా ఇద్దరు గురించి ఏంటి బ్రదర్ అర్చిత అంతే అర్చిత నవీన్ కదా అవును బ్రదర్ ఓకే మహాదేవ గొప్ప దేవా చేసాం విశాని సుధం కలవారీసులో ప్రభ మా పాపం శాపం రోగులు భరించి నీ పరుషుల గాయాల ధర స్వస్థ ఉంది నాది అతిశాన వీనిద్దరిని స్వస్సపరచండి నా దీవ వాళ్ళ పాపం క్షమించండి నా దీవానికి శ్రోతం నీ గాయాల ధర స్వస్థ ఉంది చేసుప్రభ వాళ్ళ ఆత్మ శరీరాలు అన్ని వాళ్ళు దురాత్మని కాల్చింది నా దీవానికి శ్రోతం ఏసుప్రభ సమృద్ధి జీవం కలిగజేసి ఆ కుటుంబం అందరు ప్రభరక్షణ కలిగించి సంపూర్ణ ఐస్కి వీరిద్దరు విడుదల ఇచ్చామని నుండి స్వస్థ ఆరోగ్యం రప్పించమని కరెన్షిమ్ చంద్రశేఖర్ అన్న మనోజ్ మన ప్రభుత్వ కృప కే వాళ్ళ ఉద్యోగాలకు పిల్లల కూడలకు విజ్ఞానం ప్రాప్తి చేసే వాళ్ళకు ప్రతి కొడుకు కృప సమాధానం సదాకాలం తోడు ఆమీన్ బ్రదర్ అందరికి ప్రైజ్ సిస్టర్స్ అందరూ ప్రేజ్ రాళ్ళు ఫ్రెజ్ రాళ్ళు సిస్టర్ బ్రదర్స్ అందరూ ఫ్రెస్ అందరూ కొందర